మూడు వందల ఎనభై నా భావము చూచి గొబ్బన కావవే వెడదు మూడెల్లా వేసరు చుండుదుగాని తడవిరతి పొంది తలగలేను అడియాసల ఆసల తిరిగి అలయుచుండుగాని మడి దొసకులని విమానలేను హేయము స్త్రీ సుఖమని ఇరుగుచుండుగాని పాయపు మదము చేత పాయలేను పాయని పాపాలు చూచి భయమందుచుందుగాని ఓయ్యా ఇవి చేయకుండలేను మిన్నియును కందు విందును గాని మరి ఎలమి నొక్కటనైన ఎచ్చరలేను బలిమి శ్రీవెంకటేశంధం ముక్తుని చేసి తలపులో నెలకు ని దయచూడవ